మహాగణుడ మహాపరిశుద్ధుడ పరిశుద్ధుడా పర పరమ పరమందన మా పరలోకపు దేవుడవు నా తండ్రి భూమి మీద ప్రభ ప్రతి ఒక్కరిని దృష్టించింద దేవుడవు నా తండ్రి ప్రభ ఆకాశ మహాకాశంలో నీ మహిమను పటజాలినంత విస్తారమైన మహిమలు నివసించి నయస నీకే వందనాలు స్తోత్రములు ప్రభ అతని దినమంతే నీకు కృపలు జ్ఞాపకం చేసుకున్నావు ప్రభ మేము అల్పులము అయోగ్యమైనప్పటికీ కూడా ప్రతి మీకు అధికమైన ప్రేమ చేత మమ్మల్ని ప్రభా నూతన వాత్సల్యంతో మమ్మల్ని నడిపిస్తున్న దేవుడో మమ్మల్ని పోషిస్తున్న దేవుడో రక్షిస్తున్న దేవుడో ప్రభా మమ్మల్ని ప్రతి విషయంలోకి ఆపదలయిస్తూ నీకు కృపలు భద్రపరుస్తున్న దేవుడు ప్రభ ఎన్నో శోధనలు ఎన్నో ఇరుకులు ఇబ్బందులు ఆటంకములు ప్రభ ఎన్ని వచ్చినా కూడా నా తండ్రి నీ అందు స్థిరంగా నిలబట్టకు ముందుకు సాగుటకు మీరిచ్చిన ఆ యొక్క బట్టి పరిశుధాత్మ శక్తిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం సాయంత్రకాల సమయం ముందు ప్రతి ఒక్క బిడ్డను నడిపించండి ప్రభ లేదండి ఆటంకపరసంతకర్షకులను బంధించండి ప్రతి ఒక్క బిడ్డ సమయానికి చేరుకున్నటకు ప్రభా వాక్య ధ్యానంలో నతండ్రి పాద సన్నిధిలో కూర్చొని ప్రభ మేము విని గ్రహించేటకు నీ ప్రభ కావాల్సిన జ్ఞానములు దయచేయండి ప్రభ వా విత్తనైన వాక్యం బట్టి నా ప్రభ నా తండ్రి వాక్యం ద్వారా మా హృదయం పనిల చేయండి మనో వెలిగించండి నా నీకు మరొలో మర్మలతో మాతో మాట్లాడండి మమ్మల్ని దర్శించండి మమ్మల్ని హెచ్చరించండి మా అయోగ్యతలన్నిటిని మాకు తెలియచేయండి నాయన మమ్మల్ని సరిచేయండి ప్రభా తండి మాలోక ఏ లోపం ఉందో ప్రతి ఒక్క లోపంని నా మీరు మాకు చూపించండి సరి చేసుకున్నకు ప్రభ మాకు సమయం ఇవ్వండి నా ప్రభాని యొక్క కృపలు మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకు అయోగ్యులము ఆ కూడా ప్రభని అతన్ని మమ్మల్ని తండ్రి ప్రభ అభిషేకించి నడిపిస్తున్న విధానం కొరకే వందనాలు సాయంత్రకాల సమ్మె మందు ప్రభ యొక్క కూటంలో ఆది అంతము మీరై ఉండి ప్రభ సమస్త గణిత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తూ ప్రతి ఒక్కరిని మీరు నడిపించమని ఏసయ్య శక్తి కలిగిన నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి నిన్న ప్రేమితును నిన్న కీర్తిను నిన్నె సేవితును నిన్నె ఆరాధితును నిన్నె ప్రేమితును నిన్నె కీర్తిను నిన్నె సేవిను నిన్నె ఆరాధితును నిన్నే ప్రేమింతును నిన్నె కీర్తింతును నిన్నె సేవింతును నిన్నే ఆరాధింతును ప్రేమస్ పుడవు ప్రేమించు వాడవు ఆదరణ కర్తవూ అల్పవు ప్రేమ స్వరూపుడవు ప్రేమించు పాడవు ఆదరణ కర్తవూ అల్పవ మేఘవు ప్రేమించకున్నా నీ ప్రాణమే చితివీ నీనిన్ను ప్రేమించకున్నా నీ ప్రాణమీచితివీ ఆరాధనా ఆరాధనా ఆ లేలు ఆ లేలు నిన్నే ప్రేమితును నిన్నే కీర్తింతును నిన్నె సేవితును నిన్న ఆరాధితు రాజుల రాజువ రానున్నర రాజువ ప్రభువులా ప్రభుడవో దేవాది దేవుడవో రాజుల రాజువ రానున్నర రాజువ ప్రభువులా ప్రభుడవో దేవాదిదేడవ సర్వాదికారిడవ సర్వాదికారితుడవ ఆర ninne preminthunu ninne keerthinthunu ninne sevinthunu ninne aaradhinthunu ninne preminthunu ninne keerthinthunu ninne sevinthunu ninne aaradhinthuna hallelujah praise lord sister thank you sister వినిపిస్తున్నారు సార్ చిన్న మాట ప్ర మనం వాక్యంలోకి వెళ్దాము స్వతం ప్రాబా నాయన చేస్తాం అప్పుడు బాబా నీ పాములకు ఇలా స్తోత్రాలు దేవాసాం మా ప్రభావ ఈ రాత్రి కాల సమయంలో దేవాయసాం అప్పుడు వాక్యక్షత మాతో నింపి దేవాయసం అప్పబా లేదా అంశంలో దేవాయశ్న మీరే తోడైనాడు మా ప్రభావ లేదా వాక్యంలో మీరే నోరు ఉండి మాట్లాడని మా ప్రభావ నీకు మిణీనష్టం కుమరించాడు మా ప్రభావ ప్రతి ఒక్క వినివారిని దేవాయశ్ర ప్రభావ ప్రతి ఒక్క జ్ఞానం చేత వినకు స్నానం చేయండి మా ప్రభావ ప్రతి ఒక్క ఈవులను దయచేసి స్తోత్రం మా ఈ రోజు చోట ఎంతో మంది మరణించారు దేవా కానీ సజీవులు దేవాయస్మ నీకు సన్నిధిలో దేవాడబే దేవా స్తోత్రాలు దేవామైన దీవుని కుమరించి ఇంకా దేవా వాడబొట్టేవాడుతారా అని ప్రతి ఒక్క చికిత్స క్రీస్ గదిస్తారని త్వరగా లేకపోతే నేస్ క్రిస్పడే వేడి ఆ మెయిన్ దేవునికి వందనాలు ప్రతి ఒక్కరికి నా నిండు వందనాలు మనం ఈరోజు అంశం వచ్చేసి మనం వచ్చేసి ప్రకటన గ్రంథము మూడో అధ్యాయము పంతొమ్మిదవ వర్చనం నుంచి మనము ఈరోజు ధ్యానిద్దాం ఇక్కడ వచ్చేసి మనకి ఏమంటుందంటే ప్రకటన మూడో అధ్యాయము పంతొమ్మిదవ వచనం నేను ప్రేమించి వారిని గద్దించి శిక్షించు కనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము ఇక్కడ ఏం చూపిస్తున్నా అంటే ఏసు ప్రభు వారు నేను ప్రేమిస్తున్నాను అంటే నిన్ను ప్రేమిస్తుండు కాబట్టి నీకు ఈ శిక్ష అనేది వస్తుంది దేవుడు నిన్ను ప్రేమిస్తుండి ఈరోజు దేవుడు అటువంటి ప్రేమ ఎవరికి లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనని మనల్ని ప్రేమించింది మన పాప నిమిత్తం ప్రత్యక్ష నిమిత్తం ఆయన తనకు సిల్వలో ద్వారా మనల్ని ప్రేమ రూపిగా మారండు దేవుడు యేసు ప్రభు ఈ రోజు నీ కొరకు నా కొరకు ఆయన పిలువల చనిపోయిండు ఎందు కొరకి ఆయన గద్దిస్తుండడు శిక్షిస్తుంది నేను కాబట్టి ఆ యొక్క క్వాలిటీస్ ఆయనలో వచ్చినాయి సో ఈరోజు ఏంటంటే మనము మన తండ్రి కానీ తల్లి కానీ ఈరోజు మనం మనము పుట్టించిన సృష్టించిన తల్లిదండ్రులను మనం ఈరోజు మర్చిపోతున్నాం సో ఆయన గద్దిస్తాడు శిక్షిస్తాడు సో ఈరోజు తల్లిదండ్రులు శిక్షించిన తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానం గలవాడు ఎప్పుడైతే ఆ యొక్క శిక్ష అనేది ఉంటుందో అప్పుడు నువ్వు ఎవ్రీ డే టు డే లైఫ్ లో క్వాలిటీగా తయారవుతావు నువ్వు చదువు విషయంలో కానీ ఎటువంటి విషయంలో కానీ నువ్వు ముందుకు రాగలుగుతావు ఎటువంటి డిఫికల్టీస్ వచ్చినా ఒకసారి పడిపోవచ్చు రెండోసారి పడిపోవచ్చు కానీ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే నువ్వు సక్సెస్ అవుతావు ఆ రూట్ లో వెళ్ళాలంటే ఆ రూట్ ఏదన్నా కానీ నువ్వు చదువు విషయంలో కానీ ఏదైనా ఎగ్జామ్ విషయంలో కానీ ఏదైనా గవర్నమెంట్ ఎగ్జామ్ విషయంలో కానీ ప్రతి ఒక్క దాంట్లో మనము ఎవ్రీ డే టు లో మనము నేర్చుకుంటున్నాం ఏం చదవాలి ఏం చేయాలి ఏం చేస్తే నాకు జాబ్ లో మనకు క్వాలిటీస్ ఉంటాయి ఏ ఏ క్వాలిటీస్ ఉంటే మనకు మేనేజర్ గారిని మనకు పోస్ట్ ఇస్తారు అని ప్రతి మనము ఎవ్రీ టైం మనము జాబ్ విషయంలో పరీక్షించుకుంటాం సో అట్లనే ఇప్పుడు వేసు వారు నిన్ను గద్దించి శిక్షిస్తుండే ఎందువలన శిక్షిస్తుండ్రు ఈరోజు నిన్ను ప్రేమిస్తుంది కాబట్టి ఈ రోజు ఆయన ప్రేమ పోతే నువ్వు ఎక్కడనో ఏదైతే వేరే మతంలో ఉండి వేరే దాంట్లో ఉండి నువ్వు చిల్లా చెదరై నువ్వు ఉంటున్నావు సో నువ్వు మారు మనసు పొందినావు కాబట్టి మారు మనసు పొంది నువ్వు ఆసక్తి కలిగి మారు మనసు పొందము అయితే నువ్వు ఎప్పుడైతే గండిస్తావు విష్ణు ప్రభు ఆయన ప్రేమించిన వారిని అందరినీ శిక్షిస్తుంది శిక్షించినప్పుడు మారు మనసు పొంది మన మాట్లాడు ఈరోజు ఎంతో మంది మారమనిసు పొందిరు ఎన్నో చర్చలలో మారమసు పొంది ప్రతి ఒక్కరు ఉన్నారు కానీ మా బిహేవియర్ కానీ ఒక్కరైనా కూడా తగ్గించుకునే జీవితం ఈరోజు ఆ చర్చలలో లేదు ఎన్నో ఎంతో మందిని చూసిన వాళ్ళు ఏంటంటే వాళ్ళు నాకు అది ఉంది అతిశయ పలుడే కానీ దేవుని అందులో మోకరించి మనసు మాట్లాడదామని ఆ పరీక్ష లేదు అటువంటి గుణగణాలు ఈరోజు చర్చలో ఉన్నాయి ఆ యొక్క తగ్గింపు గుణం అనేది ఈరోజు లేదు ఎవరు ఎవ్వరు కూడా తగ్గించుకుంటారు ఈవెన్ పాస్టర్ కూడా కొన్ని సందర్భాల్లో ఏసుత్రు ఫాలో అయితే లేరు కొన్ని సందర్భాల్లో ప్రతి ఒక్కరు ఫాలో అవుతలేరు ఆయన శిక్షిస్తుండే ఎందుకు శిక్షిస్తుంది అప్పుడు ఏం చేస్తుంది అంటే తరతరం వరకు నీకు శిక్ష ఉంటది ఏడు తరాల వరకు నీకు శిక్షణ నువ్వు ఉండకపోతే ఆయన గద్దీంపు లోడే ఎవరిని గద్దిస్తుండవు ప్రేమించే వాళ్ళే కదా కదా నువ్వు వచ్చిన అప్పుడు నిన్ను అంటే నా అందరిలో నా గౌరవం ఎంటాయి నేను ఎప్పుడు తెలిసాను నువ్వు నువ్వు రావాలి జంతులు చేస్తున్నావా అండ్ సిక్స్ షేర్స్ ప్రభు ఈరోజు ఆ గద్దంపడం నువ్వు లోతున్నావా నీ గద్దింపు ఎందుకు చేస్తున్నా అంటే నువ్వు మారుమనిస్ పడాలి నువ్వు మారుమనిస్ పొంది కూడా నువ్వు ఆయన గద్దంపునకు లోబర్తలు ఏవంటే నువ్వు ఇంకా నువ్వు ఇంకా మారుమనిస్ పొంది నువ్వు ఆయన సన్నిధిలో తగ్గించుకోవాలి తగ్గించుకునే జీవితం ఉంటేనే నీకు ఈరోజు ఏసు ప్రభు సన్నిధిలో నీకు అర్హత ఉన్నది ఏసు ప్రభు సన్నిధిలో నీకు ప్రేమిస్తుంది కాబట్టి ఆయన ఈరోజు శిక్షిస్తుండు ఇంకొక వక్షణం చూసుకుంటే ఎబ్రి ఎప్పుడులోకి రాసిన పత్రిక ఎబిడ్లోకి రాసిన పత్రిక పన్నెండో అధ్యాయముల పాత్రిక పన్నెండో అధ్యాయము ఐదు ఆరో వచనం ఇప్పుడేమంటుండంటే మరియు నా కుమారుడ ప్రభువు చేయి శిక్షను త్రుణీకరించకము ఆమె నేను గద్దించినప్పుడు విసుకము ఈరోజు ఎంతో మందిని గద్దిస్తుండే దేవుడు ఇంకా పైన చూస్తే మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారణంతగా ఇంకా దానిని ఎదిరింపలేదు ఇంకా దానిని మనము ఎదిరి ఎదిరింపలేము మీరు పాపంలో పోరాడుటలో రక్తం కారునంతగా మనం పాపంలో ఎట్లా పోరాడుతున్నామో మొత్తం రక్తంతో తడిసిపోయినంతగా ఇంకా దానిని ఎదిరి ఎదిరిస్తలేము మనం పాపంలో మునిగిపోయి పాపం ఎక్కువైపోయి రక్తం కారి అక్కడ కొట్టుకొని పోతున్నాం మనము సో ఆయన ఏమంటుండంటే గద్దిస్తుండు మరియు నా కుమారుడ ప్రభు శిక్షను కృణీకరించకము ఆయన నిన్ను గద్దించినప్పుడు విష్కకుము యేసు ప్రభు ఈ రోజు నిన్ను గర్దిస్తుడు నీ పాపపు జీవితం అన్ని వదిలేసి నువ్వు మారు పొందినవు పొందినా నువ్వు అవే పాప జీవితాలు చూస్తుంటే యేసు ఇంకా ఇసుకెళ్ళాడు యేసు ప్రభు నీ కొరకు నా కొరకు చనిపోయిండు చనిపోయినప్పుడు నిన్ను ప్రేమించినప్పుడు ఆయన మారు మనసు అదే దారిలో వెళ్తే నీకు గర్దిస్తు అటువంటి దారి ఎందుకు ఎంచుకుంటున్నావు ఆ రక్తపు ద్వారీ పాపం అనే రక్తము మనము మనం అంటుకొని అక్కడ వెళ్తుంటే పాపం పరిపక్వమ ఏం చేస్తుంది మరణంకి దారితీస్తుంది నేను ఈరోజు వేసు ప్రభు గద్దీసుకును నా కుమారుడ ప్రభువు చేయు శిక్షను తృణీకరించకుము ఆయన శిక్షించినప్పుడు మనము తృణీకరించద్దు ఏమంటే శిక్షలో ఉన్నప్పుడు ఎంతో భాగ్యం అని మనము ఎంచుకోని దాన్ని నువ్వు నీ కేపబిలిటీ ఉంది ఆ శిక్ష నుంచి నువ్వు తొలగింపబడతావు నీకుంది కాబట్టి ఆ దేవుడు ఆ శిక్ష నీకు ఈరోజు అలాగజేస్తుంది నీ ఫ్యామిలీలో ఎవరికన్నా క్యాన్సర్ రావచ్చు నీ ఫ్యామిలీలో ఇంకెవరికన్నా సంథింగ్ ఏమైనా కావచ్చు నీ ఫ్యామిలీలో ఒక ఉగ్రత రావచ్చు యేసు యొక్క శిక్ష నీ మీద ఉన్నదనుకో నీకు ఏమైనా చేసినా కూడా నీకు సఫలం అయితే శిక్ష తొలగిపోవాలంటే ఆయనను మారు మార్చు సేవించాలి ఆయన వెంబడించాలి ఆయన వెంబడించకుండా నువ్వు వేరే రూట్ లో వెళ్తే ఆయన శిక్ష కంపల్సరీ వస్తుంది ఆయన రోషం గల దేవుడు రోషం గల దేవుడు ఆయన ఎంతో మందిని వాల్సి వేసి ఆయన ఎన్నో పనులు చేసింది ఎన్నో భక్తులు ఆయన శిక్షకు ఉగ్రతకి తప్పించుకోలేక వాళ్ళు చనిపోయారు ఆయన ఆ రోషం దేవుడు ఈ రోజు ఈ రోజు ఆ రోషం దేవుడు ఈ రోజు కూడా ఉన్నాడు మనకి ఆ రోషం దేవుడు శిక్షించినప్పుడు ఆ శిక్షకు లోబడి త్రుణీకరించదు మనం ఆ త్రుణీకరించకుండా మనం ఏం చేయాలి ఆ లోబడి దాని ప్రకారం మనము ఫాలో కావాలి ఆయన శిక్ష ప్రేమించిన వారికి చేస్తుండే ఈరోజు ఆయన శిక్ష ఏం చేస్తుండు నువ్వు ప్రేమించబడ్డావు ఈరోజు నువ్వు ప్రేమించబడి ఆయన పాపంలో కడగబడ్డావు కాబట్టి నీకు శిక్ష ప్రతి ఒక్కటి చేస్తుండు ఆయన నేను గద్దించినప్పుడు విసుకము ఆయన గద్దిస్తుండు ఇట్లా చేయకుమారుడ ఈ రీతిగా వాడిని గద్దిస్తుండు గద్దించినప్పుడు మనము విసుకోద్దు మనం ఎన్నో సార్లు ఎంతో మంది మీద విసుక్కుంటాము విసుక్కొని మనము ఫ్లక్చువేషన్ మొత్తం వాళ్ళ మీద తీసేస్తాం మన హై అథారిటీ మీద మనము చూపించాం వాళ్ళు ఇచ్చిన మన మన మనం ఏంటంటే లో కేటగిరీ వాళ్ళ మీద మనము ఎవరైతే ఎవరైతే తుణీకరిపబడో ఎవరైతే మనకు ఎదుర్కోలేకపోయి ఉంటారో తిరిగి ఎవరైతే బలహీనలు వాళ్ళ మీద మన ప్రదర్శన మనము చూపిస్తాం అదే నీ చాటి అయిన వారితో చూపిస్తే అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది అనమాట ఎవరితో నువ్వు పోరాడుతున్నావు అనేది అప్పుడు అర్థమవుతుంది నీకంటే బలహీనులైన వారి మీద నువ్వు నీ యొక్క ఫ్లక్చువేషన్ కానీ నీ యొక్క నీ కోపం మీద కానీ వాళ్ళ మీద కనుగుతుంటావు విసుకుతుంటావు వాళ్ళ మీద అన్ని చూపిస్తుంటావు సో నువ్వు నీ సమమైన వారితోటి నువ్వు ఎందుకు చూపెట్టవు వాళ్ళు అంటే వాళ్ళని అంటే వాళ్ళు నీకు ధృవీకరింపబడతారు కాబట్టి వాళ్ళంటే నీకు గౌరవం కాబట్టి వాళ్ళంటే వాళ్ళని అలలేవు కాబట్టి నువ్వు ఈరోజు చూపిస్తలేవు నీకంటే బలహీనల మీద నువ్వు ఈరోజు నీ యొక్క బలము వాళ్ళ మీద చూపిస్తున్నావు అటువంటి చేయొద్దు మనం ఆయన నిన్ను గద్దించినప్పుడు మనము విసుకోవద్దు ఆయన గద్దిస్తాడు ఎవ్రీ టైం నువ్వు ఎట్లా ఉన్నావు ఏ రీతిగా ఉన్నావు మార్నింగ్ లేచినప్పటి నుంచి ఈవినింగ్ పడుకునే వరకు నీ ప్రవర్తనలో ఏమి మార్పు డే టు డే లైఫ్ లో నువ్వు ఎక్కడ ఏడా అబద్ధం మారుతున్నావు ఎక్కడ నువ్వు తప్పిపోతున్నావు కుమారుడ ఎక్కడ తప్పిపోయినానో చిన్న చిన్న వన్ సెకండ్ లవంటీ సెకండ్స్ లో ఒక యాక్సిడెంట్ మనకి తప్పిపోతుంది మనం ఫాస్ట్కి వెళ్ళినప్పుడు ఎవరైనా సడన్ గా వచ్చేస్తారు సడన్ గా వచ్చినప్పుడు మనము బ్రేక్ కొట్టి మన సైడ్ నుంచి వెళ్ళినప్పుడు సో ఈవెన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో మనము బతికిపోతాము అది దేవుని యొక్క కృప ఈరోజు నువ్వు ఆయన కొరకు ప్రేమించింది కాబట్టి నువ్వు మార్ మనసు పొందినాం కాబట్టి ఆయన నీతో ఈరోజు ఉన్నాడు సో నేను ఏంటంటే నేను ఎవ్రీ టైం నేను కుక్కడపల్లి నుంచి కేపిఎస్బి కాలనీ నుంచి ఇక్కడ మనము రాబట్టేపుడు వరకు రావాలి సో రోజు ఏంటంటే వన్ అవర్ వన్ అవర్ ఫిఫ్టీన్ మినిట్స్ అవుతుంది సో ఈవినింగ్ టైంలో మేము నేను బయలుదేరినప్పుడు ఒక్కోసారి మా స్టోర్ క్లోజ్ అయినప్పుడు లెవెల్ అవుతుంది లెవెల్ ఫిఫ్టీ లెవెల్ థర్టీ అవుతుంది ట్వెల్వ్ థర్టీ నైట్ వచ్చే వరకు ఒక్కొక్కసారి సో మనం ఏంటంటే ఆ టైంలో ఓవరాల్ గా మొత్తం రోడ్ మొత్తము ఓల్వో బస్ అవన్నీ ఉంటాయి చాలా ఇరికిరికి ఉంటాయి ఎక్కడ పడితే అక్కడ ఆకుతుంటారు పెద్ద హారన్స్ ఓడుతుంటారు సో మనం చిన్న బండి కాబట్టి మనం సైడ్ పోటీ సైడ్ పోటీ మనము రావాల్సి వస్తుంది సో దేవుని ప్రియ చేసుకుంటే మనం అక్కడి నుంచి ఇక్కడ వరకు నేను డైలీ వస్తున్నా నేను సో దేవుడు ఇంత కూడా మనకు దెబ్బ తాకలేదు కానీ ఎవ్రీ టైం దేవుని అందు మనం నిలిచి దేవుడు మనల్ని కాపాడుతుంటారు ఆయన శిక్షకు మనము అర్హులము ఎటువంటి శిక్ష ఇచ్చిన మనము వాద్యులము ఆయన ఈ రోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు ఆయన నేను గద్దించినప్పుడు విసుకము కొన్నిసార్లు పరీక్షిస్తుంటా నిన్ను ఆ పరీక్షకు లోబడి ఆయన ఎందు విసికిపోక ఆయన ఎందు తొలగిపోకు నువ్వు ఈ రోజు చాలా మంది ఈరోజు క్రైస్తవులు ఏం చేస్తారంటే మా బాబుకి ఇట్లుంది మా బాబు క్యాన్సర్ వచ్చింది మా బాబు ఇట్లయిపోయిండు మా పాప ఇట్ల అయిపోయింది మా బాబాకు పెళ్లి చేసి ఇట్లయింది క్రైస్తవులం చేసుకుంటూ ఇట్లా అయినామని ఎన్నో నిందలు వేస్తుంటాడు కేసు ప్రభులో ఉన్నందుకే నాకు ఇట్లా అయిందని కొంతమంది అయితే తొలగిపోయి వేరే మతము పట్టుకున్నది కానీ దేవుడు ఈరోజు నువ్వు మారు మనసు పొందినప్పుడు ఆయన ఎవ్రీ టైం నిన్ను శిక్షిస్తుంటాడు ఎవ్రీ టైం నువ్వు ఆయన ఎందు లేకపోతే ఆయన అందు వెళ్ళకపోతే ఆయన వేయకపోకపోతే ఆయన ఎవ్రీ టైం నిన్ను శిక్షిస్తాడు గద్దిస్తాడు ఆ దానికి మనం లోబడి మనము ముందుకు సాగుదాం ఎవ్రీ టైం మనల్ని శిక్షిస్తుంటాడు ప్రభు తాను ప్రేమించి వారిని శిక్షించి తాను స్వీకరించి ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు అని హెచ్చరికను మర్చితిరి ఆయన ఏం చేస్తుండే ఈరోజు ప్రేమించిన వారిని శిక్షిస్తుండు తాను స్వీకరించి ప్రతి దండించును అంటే ఆయన ఎందు బాప్తి తీసుకున్న ప్రతి కుమారుని కుమార్తెని ఈరోజు ఎందుకు దండిస్తుంది అంటే ఆయన ప్రేమిస్తుండే ఈరోజు నేను నిన్ను నన్ను ఈరోజు ప్రేమిస్తుండు ఎందుకు ప్రేమిస్తుండే ఆయన ఆయన రాజ్యంలో నువ్వు ఏకం కావాలని ఆయనతో నువ్వు ఉండాలని ఆయన శరీరంలో ఒక శరీరమై నువ్వు ఈరోజు ఉండాలని ఉండాలని నిన్ను ప్రేమిస్తుడు ఆయన తట్టు తిరగకపోతే నిన్ను గద్దిస్తుండు ఆయన ఎందు నిలిచిండకపోతే ఆయన ఈరోజు నిన్ను గద్దించి కొత్త దాంట్లో కొత్త ఒక విషయంలో ఎటు తప్పిపోకుండా ఆయన గొర్రెలను కాపాడుతుండు ఈరోజు నువ్వు ఒక గురువు అయితే ఈరోజు ఆయన తట్టి తిరగాలి ఆయన ఎందు నిలిచి ఉండాలి ఆ ఎటువంటి శ్రమ వచ్చినాను ఏసు నామంలో ప్రతి ఒక్కటి సాల్వ్ అవుతుంది జీజసీస్ తో ఆన్సర్ అన్నారు సో ఎవ్రీ ప్రతి ఒక్క దానికి సొల్యూషన్ జీజసే నీకు ఏ సమస్య ఉన్నా రోగం ఉన్నా క్యాన్సర్ ఉన్నా ఏది ఉన్నా ఈరోజు ఆయన నూనె పెట్టి ప్రార్థన చేస్తే విశ్వాసం కలిగిన వాళ్ళు ప్రార్థన చేస్తే ఈరోజు అది తొలగిపోతుంది ఏ బాధ ఉన్నా ఆయన ఇస్తాడు ఆయన ఇచ్చు దేవుడు ప్రేమిస్తుడు కాబట్టి నువ్వు ఆయన అందు నిలిచిండిపోకపోతే ఆయన శిక్షిస్తుండు ఈరోజు నిన్ను నన్ను దండించి శిక్షిస్తుడు ఆ శిక్షణ ఉగ్రతను మనము కట్టుకొని నిలబడి ఆయన ఎందు నిలిచి ఉండాలి ఆయన ఎందు ముందుకు తాగాలి మారమలుసు పొందిన నువ్వు పొంది బాప్తిసం తీసుకున్నావు బాప్తిసం తీసుకొని ఆయన ఎందు తిరగకపోతే ఆ ఉగ్రత వేరేలాగా ఉంటది నీకు ప్రతి ఒక్క దాంట్లో శిక్షిస్తుంటాడు ఫ్యామిలీ పరంగా కాని ఎటువంటి పరంగా కానీ ఆఫీస్ పరంగా కాని ఎటువంటి ఫైనాన్షియల్ ప్రాబ్లం కానీ ఎటువంటి దాంట్లో ఆయన ఈరోజు నీకు మేనేజ్ చేస్తుంటాడు నీ జీవితంలో ఆయుష్ మేనేజ్ చేస్తుంటాడు ఆన్ గా మంచిగా ఉంటాడు కానీ ఆన్ గా చనిపోతారు ఎవరి ఈ రోజు ఏంటంటే ప్రతి ఒక్క దానికి అడిక్ట్ అయిపోయారు ప్రతి ఒక్క డ్రగ్స్ కి ప్రతి ఒక్క దానికి అడిక్ట్ అయిపోయి ఆల్కహాలిక్ అయ్యి సో వాడు ఏం మాట్లాడుతుండో వానికి ఈరోజు తెలుస్తలేదు వాడు ఎక్కడ ఉంటుండో వానికి తెలుస్తలేదు ప్రతి ఒక్క ర్యాష్ డ్రైవింగ్ చేసి ప్రతి ఒక్క దాంట్లో వెళ్ళిపోయి ప్రతి ఒక్క దాంట్లో వాళ్ళు ఈరోజు మరణిస్తారు దేనికి మరణిస్తారు ఆయన ఉగ్రత ఆయన ఏమంటారు వాళ్ళు మార్మల్స్ పొంది కూడా క్రిస్టియన్స్ పిల్లలు కూడా మార్మల్స్ పొంది వాళ్ళు బాపిస్ తీసుకొని నైట్ నైట్ రైడింగ్ ప్రతి ఒక్క దాంట్లో వెళ్ళి చనిపోయిన వాళ్ళు ఈరోజు మనము చూస్తున్నాం అటువంటివి కాకుండా మనము ఏసు ప్రభు జీవితంలో ఉండి నిమ్మలంగా ఇంట్లో ఉంటే మనకి నైట్ టైమ్స్ ఎందుకు రైడింగ్ అని వాళ్ళు పిల్ల తల్లిదండ్రులు చెప్పినా కూడా వాళ్ళు వినకుండా వాళ్ళు ఈరోజు అటువంటి రీతిగా వాళ్ళు వెళ్ళారు ఈవెన్ వాళ్ళు పెద్దవారికి కూడా రెస్పెక్ట్ ఇవ్వకుండా అయిపోయారు అంత అంత ఏమంటారంటే గర్వంగా అంత నీచంగా వాళ్ళు అయిపోయారు సో వాళ్ళు ఇంకా తగ్గించుకునే గుణమే లేదు వాళ్ళు ఇంకెక్కడుంటారు భూమి మీద ఉండకుండా వెళ్ళిపోతారు ఈరోజు సో అటువంటి గర్వం అనేది మనము తీసివేయాలి శిక్షిస్తాడు దేవుడు ప్రతి ఒక్క మనకు ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి స్టాప్ పెడతాడు దేవుడికి తెలుసు మనం ఏడున్నాము ఏడది జీవిస్తున్నాము మనం ఎటు వీడు నన్ను ఆరాధిస్తుందా మార్నింగ్ లేవంగానే వీడు నన్ను ప్రార్థిస్తుందా నన్ను వేడుకుంటున్నా అని మనకు పరీక్షిస్తుంటాడు దేవుడు యోగును పరీక్షించినట్టు మనల్ని కూడా ఎవ్రీడే లైఫ్ లో మనల్ని పరీక్షిస్తుంది ఆ శిక్షకు మనం తృణీకరించకుండా ప్రతి ఒక్క శిక్షను ఎదుర్కొని ఆయన అందు నిలబడాలి ఇప్పుడు ఏంటంటే మనం ఓడలో వెళ్ళినప్పుడు ప్రతి స్ట్రామ్స్ అనేది ప్రతి తుఫాన్ అనేది వచ్చినప్పుడు మనం దానికి ఎదుర్కొని మనం ముందుకు పోతేనే కదా మనము మన వేరే ఒడ్డుకు మనము చేర్చుకుంటాము సో అదేంటి తుఫాన్ వస్తుంది అది మనం పడవ పెట్టుకొని అక్కడనే ఉంటే మనం నెక్స్ట్ వడ్డుకు మనము చేరలేము సో ఎన్నో వస్తుంటాయి ఎన్నో ఇబ్బందులు వస్తుంటాయి ఎన్నో యాక్సిడెంట్స్ అవుతాయి ఎన్నో విచారణలు ఎన్నో నిద్రలేని రాతులు ఉంటాయి సో దేవుని అందుకు గడపాలి గడుపుతుంది అప్పుడు ప్రతి ఒక్క సమస్యకు మనకు ఆన్సర్ దొరుకుతుంది ప్రతి ఒక్క దాంట్లో మనము ముందుకు ప్రాణానికి చూస్తాం ఇక్కడ చూస్తే సామెతలు మూడు ఒక వచనం చూసుకున్నాం సామెతలు మూడు పదకొండు పన్నెండు నా కుమారుడు ఆ ఎక్కువ శిక్షను తునీకరింపవద్దు ఆయన గర్దింపునకు విసుకవద్దు సేమ్ వర్సెస్ అక్కడ ఎక్కడ ఉందో ఉందో ఇక్కడ కూడా మనకి ప్రావెంట్స్ కూడా మనకు సామెతల్లో కూడా ఇక్కడ ఉన్నది సల్మన్ మహారాజు రాసిన సామెతలు నా కుమారుడు ఆ ఎక్కువ శిక్షను ఆయన శిక్షిస్తాడు ఎందుకు శిక్షిస్తాడు ప్రేమించిన వారిని ఈ రోజు శిక్షిస్తుంది ఆయన గర్తింపునకు మళ్ళా విసుకవద్దు తండ్రి తనకు ఇష్టుడైన కుమారుని గద్దించే రీతిగా ఎక్కువగా తాను ప్రేమించే వారిని గద్దించిను తండ్రి తన ఇష్టడైన కుమారుడిని తండ్రికి ఎవరైతే ఇష్ట ఇష్టమైన కుమారుడు ఉన్నాడో వారిని గద్దిస్తాడు యశ్వేపు ఇష్టమైన కుమారుడు తన తండ్రికి చిన్నవాడైనా యశ్వేపు ఆయన కూడా గద్దించిడు ఆయన తన అన్నలు మంచి అంగి గుర్తించి చుక్కల అంగి చుక్కల అంగి గుర్తించిందని వాళ్ళు ఏం ఆ గుంటలో పాడేసి ఆయన అక్కడ వెళ్ళి అక్కడ న్యాయాధిపతి అక్కడ ఉన్నాడు సో వాళ్ళకు లేనప్పుడు ఆయన మళ్ళీ వలకు సహాయం వచ్చిండు సో ఎవ్రీ టైం మనల్ని శిక్షిస్తాడు దేవుడు ఆ శిక్ష వేరే దానికి దారితీస్తుంది మనకు ప్లస్ పాయింట్ అవుతుంది ఆ శిక్ష ఇచ్చిందనుకో ఎక్కడో పోయి మనము ఏడను అధికారిగా మనము ఉంటాము నాకు సెవెన్ మంత్స్ ఎయిట్ మంత్స్ నుంచి నాకు జాబ్ లేదు సో నేను ఎవ్రీ టైం ఎవ్రీ డే నేను వెళ్తున్నా ఇంటర్వ్యూకి వెళ్తున్నా నేను ప్రతి ఒక్క దాంట్లో పాస్ అవుతున్నా కానీ వాళ్ళు ఏం చేస్తారంటే సీనియర్ ఎక్సిక్యూటివ్ మేనేజర్ ఇస్తలేరు చిన్న చిన్న పోస్టులు ఇస్తారు నాకు సో బీయింగ్ ఏ సీనియర్ అండ్ మేనేజర్ క్వాలిటీ ఇస్తున్నా కూడా వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ కంపెనీలో తక్కువ తీసుకుంటారు సో దేవునికి ప్రార్థించిన ఉపవాస ప్రాధాన్యం చేసి ఇస్తారు కూడా మన సంఘస్తులు అందరూ చేశారు ప్రాదం చేసినప్పుడు సో నేను అనుకున్న ఇది లాస్ట్ ఇంటర్వ్యూగా దీంట్లో చేయకపోతే మనం చూద్దామని చెప్పి వెళ్ళిన నాకు వస్తుందని నమ్మకం ఉంది కంపల్సరీ నాకు ఇది జాబ్ కొడతా నేను కంపల్సరీ మేనేజర్ పోస్ట్ అని నేను వెళ్ళిన నమ్మకంతో వెళ్ళినా ఎక్కడ సేవ్ ఉన్నా కూడా నేను అక్కడెక్కడ తిరిగిన తిరిగి ఆ రోజు వెళ్ళినప్పుడు అక్కడ ఓవరాల్ గా ఏంటంటే నా సీనియర్ మేనేజర్ ఉంది ఆయన సీనియర్ మేనేజర్ ఆ రోజు ఇంటర్వ్యూ లో సో అది మనకు ప్లస్ పాయింట్ ఆ రోజు ఆయన అక్కడ లేడు అక్కడ లేడు ఆయన తిరుపతిలో ఉన్నాడు ఇక్కడ హైదరాబాద్ లో అవుతుంటే ఆయన తిరుపతి అక్కడ షోరూమ్ ఓపెనింగ్ అక్కడే వెళ్ళిండు సో ఆ రోజు నేను దేవుడు పిలుపు రీతిగా నేను వెళ్ళినప్పుడు సో ఈ డజన్ నో ఎవరు నాకు తెలియదు తిరుమి అక్కడ వెళ్ళినప్పుడు ఆయన ఇంటర్వ్యూ తీసుకున్నప్పుడు ఫస్ట్ రౌండ్ అయిపోయింది సెకండ్ రౌండ్ అయిపోయింది థర్డ్ రౌండ్ అయిపోయింది మళ్ళా ఒక వన్ వీక్ తర్వాత ఫోర్త్ రౌండ్ అయింది తర్వాత మళ్ళా ఫైనల్ రౌండ్ అకౌంట్స్ రౌండ్ అయింది తర్వాత ఇంకొక రౌండ్ అయింది హెచ్ఆర్ రౌండ్ అయింది లాస్ట్ సిఓ రౌండ్ అయింది అప్పుడు సెలెక్ట్ అయ్యి అప్పుడు మనకు డిపార్ట్మెంట్ మేనేజర్ అని అక్కడ వచ్చింది సో దేవునికి వందనాలు ప్రతి ఒక్క రౌండ్ లో నేను పాస్ అయిపోయినా సో ఏంటంటే కొన్నిసార్లు ఆయన ఆయన మనల్ని పరణిస్తాడు కొన్నిసార్లు ఎన్నో పరీక్షలు పెట్టిండు ఎన్నిసార్లు నేను వెళ్ళిన అన్ని సార్లు పాస్ అయినా కానీ మనకి ఏంటంటే మేనేజర్ ఇస్తలేరు ఆయన కూడా దేవునికి ప్రార్థన చేసి ముందుకు రావడం నిరుత్సాహ ఇక్కడ కూడా నీరు స్థాప యు ఆర్ దేర్ మీరు ఉండడం నా చింత ఎక్కడ పోయినా నాకు జాబ్ ఇస్తాడు ఎక్కడ పోయినా నేను చేయగలుగుతాను అటువంటి ఆలోచన లేదు నాకు రాదనేది ఎక్కడ ఎట్టి పరిస్థితుల్లో లేదు అప్పుడు పాజిటివ్నెస్ లో దాంట్లో నేను పాస్ అయినా ప్రతి దాంట్లో నాకు జాబ్ వచ్చింది దేవుడికి వందనాలు అటువంటి రీతిగా దేవుడు ఈరోజు నీకు ఎన్నో శ్రమలు వస్తాయి ఎన్నో వచ్చినప్పుడు శిక్షిస్తాడు దేవుడు ఎందుకు శిక్షిస్తాడంటే ఆయన సేవ చేయాలని ఈరోజు నాకు రాసింది సో ఎయిట్ మంత్స్ ఉన్నా సెవెన్ మంత్స్ టు ఎయిట్ మంత్స్ సేవలో ఆయన సేవలో బాగా వాడబడిన సేవలో ఇంకా నేను నేర్చుకున్న కొత్త కొత్త విషయాలు కొత్త కొత్త వాక్యాలు ఎవ్రీ లైఫ్ లో మనకు ఏవే ఉపయోగపడుతుందో బైబుల్ ఉన్న ప్రతి ఒక్కటి మనం ఎవ్రీ టైం మనము మెమరేసుకుంటూ మనము వెళ్ళిన సో కొత్త దాంట్లో దేవుడు నాకు కొత్త ఒక కృతజ్ఞత ఇచ్చిండు ఆయన శిక్షించినప్పుడు గద్దించినప్పుడు ఆయన ప్రేమించి వారినే ఇక్కడ గద్దించను ఇక్కడ ఏమంటుండే జ్ఞానం సంపాదించిన వాడు ధన్యుడు విదేశ కలిగిన నరుడు ధన్యుడు జ్ఞానము మనము సంపాదించాలి అది ఎవడు ఇస్తారు యేసు ప్రభువే ఇస్తాడు మన జ్ఞానము ఎట్లా ప్రవర్తించాలి ఏం చేయాలని ప్రతి ఒక్క దాంట్లో మనకు యేసు ప్రభువే మనకు ఈరోజు జ్ఞానం ఇస్తాడు ఇంకొక వచనం చూసుకున్నాం యోగు యోగు ఐదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం ఆయన గాయపరిచి గాయమును కట్టును ఆయన గాయము చేయను ఆయన చేతులే స్వస్థపరచును హలోయ ఇక్కడ ఏం చేస్తుండు ఆయన శిక్షించి గద్దించినప్పుడు ప్రేమించి వారినే గద్దినప్పుడు ఆయన గాయపరుస్తుండు ఏసు ఈ రోజు నిన్ను గాయపరుస్తుండు నీ ఫ్యామిలీలో కానీ ఎక్కడ కానీ ఒక గాయం ఉన్నది ఈరోజు నువ్వు ఆయన రూట్ రాకపోతే ఆయన గాయపరిచి నిన్ను ఈరోజు ఆయన రూట్ లో గాయమును కట్టును ఆయన గాయపరిచి ఏం చేస్తుండు గాయమును కడుతుడు ఆయన గాయము చేయను ఆయన చేతులే స్వస్థపరచును ఆయననే గాయం చేసి ఆయన చేతులే మనకు స్వస్థపరుస్తున్నది ఆయన ప్రతి ఒక్క దాంట్లో నిన్ను బాధపరుస్తుడు ఆయన గాయపరిచి మరొకసారి నిన్ను కట్టులు కడుతుండు సో ఈరోజు మన లైఫ్ లో కానీ ఎక్కడ కాని మనం ఎక్కడ పోయినా కూడా కొన్ని మాటల వల్ల మనకు గాయాలు రేపుతుంటారు కొన్ని మాటల వల్ల మనకు ఇరిటేట్ అవుతుంటది కొందరు కొన్ని మాటలు మనకి చెప్పరా అని చెప్తుంటారు వీళ్ళు అట్లా వీళ్ళు ఇట్లా అని మనకు చెప్తుంటారు అది మాటలు సూటిపుటి మాటలు మనకు గాయపరుస్తుంటాయి గాయపరుచినప్పుడు ఆయన గాయపరిచిన మాటలే నీకు ఈరోజు ఆయన కట్టుకడుతుండవు ఆ ప్రతి ఒక్క మాటలు మరొకసారి రివర్స్ తీసుకోవాలి వాళ్ళకంటే ఈరోజు వాళ్ళ అన్నిలు వాళ్ళు దేవుని నమ్ముకోలేదు ఒక మాట అంటే మనము ఈరోజు పడతలేం ఒక మాట అంటే మనం ఈరోజు మళ్ళా రివర్స్ గా మనము మాట్లాడుతున్నాం దేవుడు ఈ రీతిగా మనకు ఇచ్చిండా నీకు మారమస్సు పొంది నువ్వు దేవునిలో రక్షణ పొంది నువ్వు ఇంత తగ్గించుకుంటే నువ్వు అంత ఆయన రూట్ లో ఉన్నట్టు తగ్గించుకోకుండా రివర్స్ పంచులు రివర్స్ గా నువ్వు మాట్లాడడం అనుకో ఆయన యొక్క జీవితం ఏసు నమ్మిన జీవితం నీకు ఎక్కడుంది సో ఈ రోజు క్రైస్తవులలో ఉన్నది ఇది ఒకటే సో ఏంటంటే ఒకరెవరైనా ఏమైనా మాట మాట్లాడితే మళ్ళా రివర్స్ గా మాట్లాడి వాళ్ళని ఇంకా రెచ్చగొట్టినట్టు వాళ్ళు చేస్తుంటారు సో ప్రతి ఒక్కటి తగ్గించుకోవాలి మనం వాళ్ళు అన్నరా ఓకే ఫైన్ దేవునికి వదిలేస్తున్నా వాళ్ళు ఇట్లా అన్నారు మనం ఇట్లాంటి వాళ్ళం అంట కానీ మనం అట్లా కాదు దేవునికి తెలుసు కదా నువ్వు ఎట్లుంటావు నువ్వు ఎట్లాంటి దానివో నువ్వు దేవునికి తెలుసు సో అటువంటి మాటలు అన్నప్పుడు వాళ్ళు అన్నిలు అన్నిలు అన్నప్పుడు వాళ్ళ అన్నిలు మారు పొందలేదు అన్నిలు ఏసు దగ్గరికి రాలేదు ఏసు అంటే ఎవరో తెలియదు సో వాళ్ళు తెలియనప్పుడు వాళ్ళు మాట్లాడినప్పుడు నువ్వు క్షమించే గుణం ఉండాలి అటువంటి సూటిపోటి మాటలు పట్టుకొని మళ్ళీ నువ్వు ఒకసారి తిట్టి మళ్ళా వాళ్ళు కొట్టి మళ్ళీ ఇంకే ఎక్కడో పోలీస్ స్టేషన్ పోయి మళ్ళా ప్రతి మీడియాలో పోయి ప్రతి దాంట్లో నువ్వు ఉంటే అది నీకు శోభస్కరము కాదు అది మంచితనం అనేది కాదు యేసు వారు ఎంతో ఉము ఉంచిరు ఆయన కొరడాలతో కొట్టిరు ప్రతి దాంట్లో అంగి చీట్లు వేసుకురు ఆయన ఒక్క మాట కూడా ఈరోజు మాట్లాడలేవు ఎందు కొరకు మాట్లాడలే ఆయన తన తండ్రి చిత్త ప్రకారం ఈ రోజు శ్రేణికి వచ్చింది నీ కొరకు నా కొరకు ఈరోజు చనిపోయాడు మరి నువ్వు అటువంటి గుణగణాలు ఉన్నాయా అటువంటి గుణగణాలు నీ దాపు గుణగణాలు ఉంటే నువ్వు అటువంటి రీతిగా నువ్వు మాట్లాడవు వేరే వాళ్ళని పొడిచినట్టు నువ్వు మాట్లాడవు వేరే వాళ్ళని బాధపరిచే మాటలు నువ్వు మాట్లాడవు ఇంత తగ్గించుకుంటే నిన్ను అంత ఇచ్చిస్తా అన్నాడు తగ్గించుకునే గుణం ఈ రోజు క్రైస్తవులలో ఆశ లేదు తగ్గించుకునే గుణం అసలే లేదు మనం చర్చిలో పోయినామనుకో చర్చిలో ఉంటే మనం ఏం చేస్తాం ఇక్కడ మనము కాళ్ళ మీద కాలేసుకొని జబర్దస్త్ గా కూర్చుంటాం సో అక్కడ ఏంటంటే ఏసు ప్రభు ఉన్నాడనుకో యేసు ముందు మనము ఇంత వినియంతో ఉండాలి మోకాళ్ళ కూర్చొని మనము ప్రార్థన చేసుకొని అక్కడ ఉండాలి సో ఈరోజు అటువంటి గుణగణాలు లేవు అటువంటి గుణగణాలు లేకుండా మనం ఏంటంటే విఆర్ ప్రౌడ్ ఆఫ్ వాట్ వీఆర్ అంటే నాకు ఇది ఉంది అది అని అక్షేప్ పడి అక్కడ వస్తున్నామా ఇవి చూపించుకోవడానికి అవి చూపించుకోవడానికి మన చరిత్రలోకి వెళ్తున్నామా నీ యొక్క గుణగణాలు అటువంటి గుణగణాలు ఉంటే మనము పనికి రాము అటువంటి గుణగణాలు ఉంటే ఏసు నిన్ను శిక్షిస్తాడు గర్జిస్తాడు అని ఎందుకున్నాడు ప్రతి ఒక్క ఆయన సహిస్తాడు ప్రతి ఒక్క ఆయన దెబ్బలు కొట్టినను ఉమ్ము వేయించినను ఏం చేసినాను అక్కడ సాయించుకొని ఉన్నాడు నీ కొరకు నా కొరకు అటువంటి యేసు ప్రభు గుణాలు లేకపోతే మనము ఎంత వేస్ట్ ఆ బాపిస్ తీసుకున్నప్పుడే ఉంట ఉంటది అనుకుంటున్నారు ఆ ఉన్న నాలుగు రోజులు కూడా పర్ఫెక్ట్ గా ఉండలేకపోతున్నాం సో ఎవరీ డే టు డే లైఫ్ లో మనం ఎన్నో అబద్ధాలు ఆడతాము ఎన్నో చేస్తుంటాము ఆఫీసులు కానీ పనితర దగ్గర కానీ ఎక్కడ కానీ మనము అబద్ధం ఆడకుండా ఉంటే ప్రతి ఒక్క ఆయన జీవితంలో మనము ఏకభావమై ఉంటాము ఇంకా చూస్తే ఆ ఆయన గాయం కట్టును ఆయన గాయములు చేయను ఆయన చేతులే మనకు స్పష్టపరుస్తుంది అంటే చేతులే మనకి ఎవ్రీ టైం మనకి స్పష్టపరుస్తున్నది ఇక్కడ చూసుకుంటే ఇంకొక వచనం చూస్తే ఫస్ట్ పీటర్ ఒకటో పేతురు ఒకటో పేతురు ఐదో అధ్యాయం ఆరో వచనం దేవుడు తగిన సమయం అందు మిమ్మల్ని ఆయన బలిష్టమైన చేతి కింద దిమంస్కులై ఉండు ఆయన మిమ్మల్ని కూర్చి లక్ష్యం చేస్తున్నాడు కనుక మీ చింత యావత్ ఆయన మీద వెయ్యాలి హలో ఇక్కడ ఏమంటుందంటే be humble yourself therefore under the mighty hand of god that he may exalt you in due time devudu tagina samayamando mimmanu ichinchinatlu nu eppudaithe nu tagichukutav devudu tagina samayamando ninnu ichisunnu aina balisthamaaina chethi kinda dimaskulay himanaskulay undudi aina chethi kinda manamu deena manasulay undale idra em cheptunnante aina pratyeka dantlo tagina samayam mando manalni ఇచ్చిస్తుందంట ఆయన మిమ్మల్ని గురించి చింతించున్నాడు ఏసు ప్రభు మన గురించి చింతించున్నాడు ఏమిటంటుండు చింత యావత్ ఏం చేయాలి మన చింత ఆయన మీద భారం మీద వేయాలి చింత ఆయన మీద వేసినప్పుడు ఆయన ఏం చేస్తుందంటే ప్రతి ఒక్కటి శిక్షను గద్దెంపునను ప్రతి ప్రేమించినప్పుడు ఆయన తీసివేస్తాడు నీకు టెస్ట్ పెడతాడు ఎన్నో టెస్ట్ లైఫ్ లో ఎంతో టెస్టులు పెట్టి ముందుకు సహానికి నీకు చూస్తాడు ఎందుకంటే నువ్వు ప్రతి ఒక్క టెస్ట్ జ్ఞానంతో ఆయన ఇచ్చిన జ్ఞానంతో ముందుకు తాగాలి డే టు డే లైఫ్ లో ప్రతి ఒక్కటి టెస్టే నీకు డే టు డే లైఫ్ లో దేవుణ్ణిలో జీవించాలంటే ఎంతో టెస్ట్ ప్రతి ఒక్కరు సాటన్ గారు ఏమేమో చెప్తుంటాడు మైండ్ లో ఒకటి ఫోన్ లో ఒకటి అలా ఏంటంటే ఆఫీస్ పోయినాకటి మన డ్రైవింగ్ లో ఒకటి ప్రతి ఒక్కటి మనం ఆలోచించుకుంటూ మనము వెళ్తుంటాము దేవుని పాటలు వాడుకుంటా ప్రతి దాంట్లో మనము ముందుకు రాగాలి దేవుని అందు నిలిచినాం అనుకో ఏ శిక్ష కూడా మనకు రాదు సో మనం దేవుని అందు ఎవ్రీ టైం మనము నిలిచిందాలి ఇంకొక వచనం చూస్తే ఇక్కడ వచ్చేసి ఏషయా నలభై ఎనిమిది వచనం ఐజయ ఫార్టీ ఎయిట్ చూస్తుంటే నేను నిన్ను పుటము వేసి వెండిని వేసినట్టు కాదు ఇబ్బంది కొలు నిన్ను పరీక్షించేది ఇక్కడ ఏషన్ ఆయనను పుటము వేసి వెండిని వేసినట్టు కాదు ఇబ్బంది కొలుమిలో నిన్ను పరీక్షించి అంటే ఎవ్రీ టైం మనము ఏమంటే బంగారము మనము కొలిమిలో వేసినప్పుడు అది ఎట్లా అవుతుందో అదే ఎట్ల అది ఒక మొత్తం ఫైర్ లెక్క అయిపోతుంది సో అట్లా నిన్ను ఈరోజు పరీక్షిస్తు ఆయన నిన్ను ప్రత్యేక పార్ట్ టు ఈవెన్ టాప్ టు బాటం వరకు నిన్ను కొలు వేసి పరీక్షిస్తుండు నువ్వు ఏ రీతిగా జీవిస్తున్నావు డే టు డే లైఫ్ లో నీ యొక్క ఏమంటాడు నీ యొక్క ప్లాన్స్ ఏంది నీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంది దేవుణంలో నువ్వు నివసిస్తున్నావా లేదా నిన్ను అగ్నిలో వేసి రాస్తుంటే అప్పుడు నువ్వు ఇప్పుడు ఏంటంటే బంగారం చేయాలంటే ఏంటంటే త్రిబుల్ గోల్డ్ అని ఉంటుంది అంటే స్వచ్ఛమైన బంగారం అది ఏంటంటే వేసి బిస్కెట్ చేస్తారు ఇంకొకటి ఉంటుంది అది నైవన్ గోల్డ్ అంటే అది ఏంటంటే హాల్మార్క్ ఉంటది నైన్ వన్ సిక్స్ బిఏ సాల్ మార్క్ ఉండి అది ఏంటంటే ఎయిట్ పర్సెంట్ ప్యూరిటీ తక్కువ ఉంటది నైన్టీ టూ పర్సెంట్ ఉంటేనే మనకి ఏంటంటే ఆర్నమెంట్ తయారు చేసేది ఉంటుంది అనమాట సో నిన్ను కొలువిలో వేసి నువ్వు ఆర్నమెంట్ తయారవుతున్నావా లేదంటే ట్రిబుల్ నైన్ స్వచ్ఛమైన బంగారం లాగా నువ్వు తయారవుతున్నావా నిన్ను నువ్వు పరీక్షించుకో నేను ఎవ్రీ టైం దేవుడు ట్యాచ్ చేస్తున్నావు బిడ్డ నువ్వు అక్కడ పోకు నువ్వు బిడ్డ నువ్వు ఇక్కడ పోకు నువ్వు ఈ క్రియలు చేయకు ఆ క్రియలు చేయకు నువ్వు ఎందుకు ఇట్లా ఉంటున్నావు నీకు ప్రతి ఒక్క ఈవులను నేను ఇచ్చిన నేను ప్రతి ఒక్క ఈవులను నీకు మార్మల్ స్పందించిన బాప్తిష్టం తీసుకొచ్చుకున్నావు దేవుని బలలో పాల్పొందుతున్నావు ప్రతి ఒక్క దాంట్లో నువ్వు రాయచస్నెస్ గా ఉన్నావు నీతి నువ్వు ఈరోజు ఉన్నావు ఆయన కూడా నీ యొక్క ప్రవర్తన ద్వారా ఇతరులకు ఇబ్బంది కలగదు నీ మాటల ద్వారా నీ అహంకారం ద్వారా నీ వే ఆఫ్ బిహేవియర్ ద్వారా నువ్వు ఈరోజు తెలుసు నీ యొక్క ఆటిట్యూడ్ ద్వారా వేరే వాళ్ళకి ఇబ్బంది తెలుస్తుంది ఎవ్రీ టైం నిన్ను కొలిమ్ లో వేసి కాల్చినట్టు నిన్ను ఎవ్రీ టైం ట్యాప్ చేస్తుండవు ఎవ్రీ టైం నువ్వు మెల్ట్ అయితేనే నువ్వు అప్పుడు త్రిపుల్ గోల్డ్ అయిపోతుంది ఎవ్రీ టైం నిన్ను ఏం చేస్తుండూ ఏమైనా తప్పు పని చేస్తే ప్రతి దాంట్లో అగ్నిలో వేసి మళ్ళా కాలుస్తుండ్రు నువ్వు ప్యూర్ కావాలని ఆ ఏదైతే ఇమ్యూనిటీస్ ఉందో ఏదైతే వేరే వేరే ఉన్నాయో కెమికల్స్ ఏమైనా ఉంటే బయటికి వెళ్ళిపోతాయి ఫైర్ లో వేసినప్పుడు ఏదైనా ఉంటే పుగర్ రూపకరణ కెమికల్స్ కాలిపోయి బయటికి వెళ్ళిపోతాయి ఏమైనా నీ దాకా డస్ట్ ఉంది అనుకో ఏమైనా గోల్డ్ లో ఇప్పుడు ఇయర్ రింగ్సే మనం తీసుకున్నాము ఇయర్ రింగ్స్ తీసుకొని ఆ దాంట్లో వేసినప్పుడు ఏదైతే డస్ట్ ఉందో అది సైడ్కి వచ్చేస్తుంది బ్లాక్ గా బ్లాక్ సైడ్కి వచ్చేస్తుంది ఏదైతే ట్వంటీ ఫోర్ బంగారం ఉందో అది ఒక్క సైడ్కి వచ్చేస్తుంది అనమాట సో నీ దాంట్లో ఏం ఇంప్యూరిటీస్ ఉన్నాయో ఏదైతే ఆయుష్కరమైన జీవితం ఉందో అది ఈ రోజు నిన్ను తీసివేయమంటుంది దేవుడు తీసివేసి ఆయన అందు నిలకడగా ఉండాలి ఆయన కొలిమిలో పెట్టి ఈరోజు కాలుస్తున్నప్పుడు నువ్వు నేను బంగారం స్వచ్ఛమైన బంగారం లెక్క ఉన్నామా లేదంటే ఇంప్యూరిటీస్ కలుపుకొని ప్రతి ఒక్క ఐక మనము కొట్టుకోబోతున్నామా ఈ విచారం ఆ అది ఇది అని మన మైండ్ లో ఎన్నో తిరుగుతుంటాయి కానీ తీసివేసి ఏసు ప్రభు కొరకు మనం ఈరోజు జీవిస్తాము యేసు ప్రభు కొరకి మనము ముందుకు పోదాము ఇక్కడ చూస్తే కీర్తనలు ఇంకా లాస్ట్ వచ్చిన మనం చూసి ముగించేద్దాము మనకు తెలిసిన వాక్యమేది కీర్తనలు వన్ నాట్ నూట మూడో కీర్తన ఎవరి టైం మనం డే టు డే లైఫ్ లో చదువుతూనే ఉంటాం ఇది నూట మూడో కీర్తన టెన్ టు ఫోర్ ఫోర్టీన్ వరకు చదువు ఇప్పుడు ఏమంటే మన పాపం బట్టి మనకు ప్రతీకారం చేయలేదు మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇవ్వలేదు మన పాపంలను బట్టి మనకు ప్రతీకారం చేయలేదు యేసు ప్రభు మనం పాపం చేస్తూనే ఉన్నా కానీ ప్రతీకారం చేస్తలేడు మన దోషం బట్టి ఎన్నో దోషాలు చేస్తున్నావు ప్రతిఫలం ఇస్తలేడు భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉన్నదో ఆయన ఎందుకు భయభక్తులు గలవారి ఎడలా ఆయన గృహ అంత అధికంగా ఉన్నది ఈరోజు నువ్వు భూమి కంటే ఆకాశం కంటే నువ్వు భక్తురాలిగా నువ్వు ఉన్నావా నువ్వు భక్తుడిగా ఉన్నావా భూమి కంటే ఆకాశం కంటే ఎట్లా కొలుసుకుంటావు నువ్వు నువ్వు ఎట్లా కొలుసుకుంటావు ఆయన గొలుస్తాడు నిన్ను కొలిమిలో వేసి కొలుస్తుంటాడు కొలిములో డైలీ గొలుస్తుంటాడు నువ్వు ఏ స్కేల్ మీద ఎట్లున్నావు నువ్వు ఎక్కడ పోతే ఎట్లున్నావు నీ చూపులు నీ నడక నీ ప్రవర్తన ప్రతి ప్రతి ఒక్కటి అవుతుంది అనమాట అంటే లెక్కబడుతుంది అనమాట ఆయన ఎందు సేల్ లెక్క కొలెస్ట్రున్ ఆయన కొలతను కొలెస్తున్న నువ్వు ఏ కొలతలో ఉన్నావు నువ్వు ఎక్కడ ఉన్నావు ఫ్రెండ్స్ తోటి ఉన్నప్పుడు నువ్వు ఆఫీస్ లో ఉన్నప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నప్పుడు నీ యొక్క ఏమంటారు నీ యొక్క నువ్వు ఏ తలస్తున్నావు నువ్వు ఏ మాట్లాడుతున్నావు ప్రతి దాంట్లో నువ్వు ఏసు రీతిగా నువ్వు ఈరోజు జీవిస్తున్నావా భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉన్నదో ఆయన ఎందు భక్ భయభక్తులు కలవారు ఎడల ఆయన కృప ఆయన కృప ఎవ్రీ టైము అంత అధికంగా ఉంటుంది అనమాట నువ్వు భూమి కంటే ఆకాశం కంటే నువ్వు భయభక్తులు కలిగి ఉన్నవనుకో ఆయన కృప ఎవ్రీ టైము ఏం కొత్త రాకుండా నీకు సమృద్ధిగా ఇస్తున్నావు అండ్ ఎవ్రీ టైం నిన్ను పరీక్షిస్తున్నావు అండ్ ఎవ్రీ టైం పడమడికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమంలో మనకు అంత దూరపరిచి ఉన్నాడు ఎవ్రీ టైం నిన్ను ఈ రోజు కాపాడుతుంది ఆయన ఎందు మనం నివసించిన అనుకో కడమటికి తూర్పుకు ఎంత దూరంగా ఉన్నా కూడా మన అతిక్రమణులను అంత దూరపరుచున్నారు తండ్రి తన కుమారుడిలో జాలిపడినట్లు ఎక్కువ తన భయభక్తి గలవారు ఎడలా జాలిపడాడు ఎవ్రీ నీ గురించి ఆయన చింతిస్తుండు జాలి పడుతుడు ఎవ్రీ నీ గురించి ఈరోజు చింత ఇస్తుండు ప్రతి ఒక్క దాంట్లో ఆయన విషయం అందున చేసినామనుకో నీకు ప్రతి ఒక్క కృపను ఆయన ఈరోజు నీకు ఇవ్వగలుగుతుడు మనము నిర్మింప నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది మనము మట్టి వారమని ఆయన జ్ఞాపకం చేసుకొని చున్నాడు నువ్వు మట్టి వారి వారిని జ్ఞాపకం చేసుకొని ఆయన కూడా నీకు అంత కృపను అంత అధికంగా అతి నీకు సమృద్ధిగా ఇస్తుంది మన జీవం ఏ పాటిది గడ్డి పువ్వు అది గాలు వీస్తే దాని చోట ఉండదు అటువంటి జీవితానికి ఈరోజు ఏం చేస్తుంది దేవుడు సెక్యూరిటీ ఇస్తుంది నీకు నువ్వు ఆయన ఎందు నిలిచి చాలా ఏళ్ళు కాలము కృపను బట్టి నువ్వు జీవిస్తావు కృపను బట్టి నువ్వు ముందుకు పోతావు ఆయన అంత అధికంగా ఈరోజు నీకు ఇచ్చిండు ఇచ్చినప్పుడు నువ్వు మనం ఎట్లుండాలి ఆయన ప్రతి ఒక్కటి మనకు ఇచ్చినప్పుడు మనము ఆయన సన్నిధిలో ఆయన నిడకలగా ఉండి ప్రతి ఒక్క శిక్షను తాకొని ఆయన గద్దింపునకు తాలుకొని ఆయన ప్రేమిస్తున్నాడు కాబట్టి ఈరోజు నిన్ను గద్దిస్తుడు గద్దించి శిక్షిస్తున్నాడు అయితే మనం మార్మని స్పొందాం కాబట్టి ఆయన ప్రేమిస్తుడు ఆయన అందు ఆయన గొర్రెల ఉండి అని అందు ఆయన సేవ చేసుకుంటూ ఇంకా చాలా మందిని మనము రక్షింపబడాలి ఈ జీవితం నీకు ఇచ్చిండు నీ ఒక్కరివే రక్షింపబడి కాదు ఇంకా ఇతరులకు సాక్ష్యం చెప్పి నీ సాక్ష్యం ద్వారా ఇంకా అందరినీ పురిగొల్పాలి ఈ భూమి వచ్చినప్పుడు ఏం చెప్తుండంటే ప్రతి ఒక్కరికి మనకు టాస్క్ ఇచ్చిండు ఏం చేసిండంటే వీధి వీధికి ప్రతి ఒక్క గ్రామంకి వెళ్ళి ఇంటింటికి వెళ్లి మనము సేవ చేయాలి ఇంటింటికి వెళ్ళి మనకు సేవ చేసి మనము నడిపించాలి ఎవ్రీ టైం మనము ట్యాప్ చేస్తుండే దేవుడు కొలింలో వేసినట్టు మనల్ని కలుస్తుండడు ఆ అతిక్రమంలో మన ప్రతి ఒక్కటి ఏమున్నా కూడా మనకు ఆ కొలింలో వేసినప్పుడు ప్రతి ఒక్కటి మనము తీసివేయాలి ఆయన ఆయన ఏసు క్రీస్తును మనము బయటికి వెళ్ళాలి ఏసు క్రీస్తు జీవితంలో మనము ఉండాలి మాటలే కానీ ప్రతి ఒక్క నడకనే కానీ ఏది కానీ తగ్గించుకొని మనము ఈరోజు జీవితంలో జీవించాలి దేవుడు యొక్క చిన్న వాక్యం దేవుడు జీవించండి కాక చిన్న మాట ప్రారంభ ఉన్నాయన ప్రభా నీ పాములకు వేల స్తోత్రాలు దేవ్ మా ప్రభా ఇటువంటి వాక్యాన్ని బట్టి నీకు వందోత్రాల దేవ ఎవరి టైం దేవ మనం పరీక్షించండి మా ప్రభా ఎవరి టైం మేము కూడా పరీక్షించుకోవాలి మా ప్రభా జీవితం ఏంది మేము ఏ విధంగా జీవిస్తున్నాము మేము ఎక్కడ వెళ్తున్నాము ఏం మాట్లాడుతున్నాము మా యొక్క నడక ఏంది మాకు కలంపులు ఏంది నీ యొక్క ఆధీనంలో ఉండాలి మా ప్రభా ఏమైనా మాలో తీసివేయండి మా ప్రభా ఇక్కడ బిడ్డ దేవాన్ని అందు భయపక్ ఇవ్వాలి మా ప్రభావ ప్రతి ఒక్క అద్భుత రీతిగా అద్భుత కార్యాలు చేయండి మా ప్రభావ వాళ్ళకి ఏం కొద ఉందో ప్రతి ఒక్కటి దేవ ఇవ్వండి మీరే సాయం చేయండి మా ప్రభావ ప్రతి ఒక్క శక్తుని క్రీసినమని గద్దించండి మీరే చూడనండి మా ప్రభా దాంట్లో మీరే సాయం చేస్తుందని బట్టి స్తోత్రం మా ప్రభా ఇటువంటి వాక్యం బట్టి మీరే ఫలించండి మా మీరే ప్రతి దాంట్లో దేవ మీరే స్నాయం చేస్తుంది బట్టి స్తోత్రం మా మీ సేవ విషయం మేము ఎంతో భారంగా ఉన్నాం మా ప్రభా ప్రతి ఒక్కరికి సేవ చెప్పాలి మా ప్రభావ ప్రతి ఒక్క టైం ను కేటాయించండి మా ప్రభా మేము వెళ్తాం చేయండి మా ప్రభావ మీ దేవాయస్మరు చేయండి మా ప్రభా ప్రతి ఒక్క ఇరుకుల ఇబ్బందులు ఏమి వచ్చినా దేవాయస్మ్రభా మీరు మా ప్రభావ మాకు ప్రతి దాంట్లో మీరే ఆన్సర్ మా మీరే సొల్యూషన్ మా దేవా మేము మీ పైన చింత యావత్ నేస్తున్నాం మా ప్రభా ప్రతి ఒక్క భారంతో మేము మీరే సాయం చేసి ప్రతి ఒక్క ఈ దయచేసి ఇక్కడ ఉన్న ప్రతి స్తోత్రంనైనా పరిశుద్ధుడా గొప్ప దేవ జీవం గల ఏసయానికి ఎంతో వందాలనైనా నిన్న నేడు నిరంతరం ఏక్రీత్తుకున్న గొప్ప దేవ మహాపరిశుద్ధి మహోన్నతుడానికి స్థుతులు స్తోత్రమైనా నా దేవ నా ప్రభా ఈ ఘర్షణ కాలం అంతా సురక్షితంగా కాపాడినైనా మీ కృపలో మమ్మల్ని భద్రపరుచుకొని మమ్మల్ని సజ్జీలెక్కలు నిలబెట్టుకున్నారు ప్రభావ దివారాత్రులు మమ్మల్ని కాచి కాపాడినైనా ఈ యొక్క నూతన దినం మీరు మాకు అనుగ్రించడానికై నీకు ఎంతో వర్ణాలనైనా కృతజ్ఞత ఆస్తులు ఘనత మహిమ ప్రభావం తండ్రి నీకు అర్పించుకుంటామైనా మీ కృపలో మరోసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకైనా నీకు ఎంతో వర్ణాలనైనా వాక్యం నర ప్రభ మీరు మాతో మాట్లాడి ప్రభావ ఎన్నో విషయాలు మాకు బయలుపరిచినైనా ప్రభావ మిమ్మల్ని ప్రేమించే వారిని గద్దిస్తామని ప్రభా వాక్యం చెప్తుంది ప్రభావ శిక్షిస్తామని కూడా వాక్యం చెప్తుంది ప్రభా కాబట్టి నైనా మీరు గద్దించినప్పుడు మీ వైపు మేము తిరగాల ప్రభావ ప్రతి దశలనైనా మీకు విధేయత కలిగి మేము జీవించాలా ప్రవ్వ వినయ భయభక్తులు కలిగి ప్రీతికరమైన సేవ మేము చేసి బిడలుగా మమ్మల్ని తయారు చేయండి అయినా యుగ అంచుకు మేము వచ్చేసిన అయినా మీరు ఆఖరి ప్రతి ప్రవచనాలు మా కాలంలో నెరవేరుతున్నాయి ప్రవ్వ కాబట్టి నేను మీ భయంతోని వణుకుతోని పరిశుద్ధతోని ప్రవ్వ నేన్ని స్థుతించేలాగా సేవించేలాగినా మీ కృప మాకు కనిగిరించినైనా నా దేవ మాలు ఇంకేమైనా బలహీతలు ఉంటే వాటించి మాకు విడుదల తెచ్చండి మీ కనికిరం పొందాలా మీ కృపలో మేము యథార్థతో పరిశుద్ధతో ప్రభావ నేను మహమ పచ్చే బిడ్డలుగా నీ సేవ చేసే బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయమని ప్రాధిష్టమైన పిత్తబంపతి వాక్యాన్ని ప్రభావ నీరు కట్టి ఫలింపజేసి మా జీవితాల్లో ప్రభావం అవలంబించుకుని దాని ప్రకారం మీరు మీ కృప మాకు అనుగ్రించమని ప్రాధిష్టమైన వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపర్చేందుక నీకు ఎంతో వర్ణాలు కృతజ్ఞతలు అర్పించుకుంటున్నా రభా శ్రీనివాస్ గారి గురించి మీ ప్రార్థిష్టమైన తన కన్నులు మీరు ముట్టండి ప్రభా స్వస్థపచ్చండి కలువరిశిల్లోనైనా మీరు పొందిన గాయలలో స్వస్థత ఉంది ఆ బిడ్డకు సంపూర్ణ స్వస్థతను మేము ప్రకటిస్తున్నాం ఏసుక్రీస్తు పరిశుద్ధ నామూన ప్రభా సమస్తమైన రోగాల మీద మీరు మాకు అధికారం ఇచ్చినారు శత్రువాళ్ళం అంతటి మీరు మాకు అధికారం ఇచ్చినారు ప్రభా ఆ అధికారాన్ని బట్టి మేము ప్రార్థిస్తున్నాం ఏసు క్రీస్తు నామూన ప్రభా మీరే ఆర్జీతాలు అద్భుతాలు జరిగించండి స్వస్థతలు దయించండి రక్షణ కార్యం సంపూర్ణంగా మీకు సమర్పించుకొని జీవించే బిడ్డలుగా తన కుటుంబీకులంతా మీరు మార్చుకొని స్వస్థాన్ని గ్రహించండి ఆ రీతిగా రౌచల పెద్ద కిడ్నీ లివర్ హార్ట్ గురించి మేము ప్రాధిష్టమైన కిడ్నీకి లివర్ హార్ట్ కి సంపూమైన ఓ ప్రభా స్వస్థత మేము ఆ కిడ్నీస్ ప్రతి డిమేస్ ఆ లివర్లున్న ప్రతి దురాత్మని ఆ కన్నులున్న ప్రతి చీక శక్తుల్ని గద్దిస్తానం ఏసుక్రీస్తు నామను శరీరం విడిచిపెట్టి బడికిరా నీకు ఆజ్ఞాపిస్తున్నాను ఏసుక్రీస్తున్న నామను సంపూర్ణ స్వచ్ఛత బయటకు మీరు అనుగ్రహించిన అయినా గొప్పది వారితిగా ప్రభా రాజేశ్వరి గురించి మేము ప్రాదిష్టమైన రాజేశ్వరిగా క్యాన్సర్ ని క్యాన్సర్ రోగం తుష్టాత్మ నజరుడైన ఏస్తు క్రీస్తునంలు నేను గద్దిస్తున్న శరాన్ని విడిచిపెట్టిని వెళ్ళిపో నీకు ఆజ్ఞాపిస్తున్నాను అన్ని చేసిన పతి పాపంలో క్షమించండి రక్షణ కార్యం జరిగించండి ప్రవ్వ స్వస్థతను గురించి మీ కొరకు జీవించాలని సహాయపడింది అయినా గొప్పది వార్యధిక ప్రవ పక్షవాతంతో పారాలిసిస్ లో బాధ బాధపడుతుంది ప్రవ్వ అబ్బడేక మీ పరిలో శాంతి సమాధానం మేము ప్రదటిస్తాం ఏసు క్రీస్తునంలో పతి నరాలను ప్యారాలిసిస్ ని ప్రతి దురాత్మను గర్దిస్తున్న ఈ స్థితికిస్తాను క్షీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోమని ఆజ్ఞపిస్తుంది స్వస్థ పచ్చండి అయినా మీ కృపలో జ్ఞాపం చేసుకుని రక్షణ కార్యం మీరు జరిగించిన అయినా ఆ రీతిగా ప్రభావ బ్రెయిన్ ట్యూమర్ తో కూడా బాధపడుతుంది ప్రభావ సర్జరీ కాబోతుంది ప్రభా ఆ సర్జరీలో మీరు విజయం అనుగురించమని ప్రార్థిష్టం వాళ్ళ పాపనైనా పదో తరగతి చదువుతుంది ప్రభావ బాబు ఎనిమిదో తరగతి చదువుతున్నాడు ప్రభావ దీవించండి పర్వ జ్ఞానం అనుగరించండి ప్రభావ చిన్నతనం నుంచి ఆ బిడ్డలు మీ భయభక్తులు పెరుగులైనా మీ కృపి అనుగరించమని ప్రార్థిష్టం ఆ రీతిగా ప్రభావ గురించి కాలుకి సర్జరీ ప్రభావ గురించి మేము ప్రార్థిష్టమైనా కాలు మీరు తాకండి మీరు రక్తాన్ని ప్రోక్షింపచేయండి కలవరిశీలనైనా మీరు పొందిన గాలిలో స్వస్థత ఉంది ప్రభావ సంపూర్ణమైన స్వస్థ మీరు అనుగరించినైనా ఆ సంపూర్ణమైన ఆరోగ్యం స్వస్థ ఆ బిడ్డకు పాప గురించి మేము ప్రార్థిస్తాం ఇన్ఫెక్షన్ నుంచి దేవా మీరు ముట్టండి ప్రవ సంపూర్ణ స్వస్థాన్ని గ్రహించండి ప్రభావ ఆ రీతిగా సుందర తాగుడు మానాల ప్రభా అని విడుదల పొందాలా ఆక న్యూమోనియాని గర్దిస్తున్నాం ఏ సు ప్రతి ఆల్కహాల శ్రీర్ని గర్దిస్తున్నాను దుష్టాత్మ తాగుబోతు దురాత్మ ఏ సు క్రీస్తే నా దేవుని యొక్క అగ్ని నేను దహించక దుష్ట శక్తులరా ఆ శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తాను ప్రభావ సేవ చేయాల ప్రభ పది పాపం క్షమించండి నా దేవా నీ కొరి భయంతోనే భక్తితోనే జీవించలా సహాయపడండి ఆ రీతిగా ప్రభా సామ్యుల బెదర్ గురించి మేము ప్రార్థిస్తాం దేవా సామ్యుల బెదర్ని ప్రభా హేర్నియా సర్జరీ సక్సెస్ కావాలా ప్రభా అరీ మంచి ఆరోగ్యం ఉండాలా శివదాసు ప్రభా బ్లడ్ క్యాన్సర్ నుంచి సంపూర్ణ విడుదల ఇచ్చండి స్వస్థ ఆ క్యాన్సర్ రోగాన్ని మీరు గద్దించమని ప్రార్థిష్టమైన ప్రదీప్ సారు చారి సారు వాళ్ళైతే యాక్సిడెంట్ అయింది ప్రభావ ఐసిరు ఉన్నారు ప్రభా ఆ బిడ్డల గురించి దేవా స్వస్థ పచ్చండి ప్రభావ క్షమించండి మీ కృపల్లో జ్ఞాపకం చేసుకొని ప్రభావ అరీతిగా చందకాల శిస్టర్ భయంకరమైన వ్యాధితో బాధపడుతుంది ప్రభా డాక్టర్ల కన్నా పరమ డాక్టర్ మీరు ప్రవ్వా రక్తస్రావం గల స్త్రీని ఏ రీతికి మీరు స్వస్థపరిచినారని సంపూర్ణ స్వస్థ అనుగరించండి అలాంటి విశ్వాసం ఆ మీరు అనుగ్రించిన అయినా దేవ దేవానికి స్తోత్రమైనా ఆ రోగం చాపడి సంపూర్ణ విడుదల ప్రకటిస్తున్నాం ఏసు క్రీస్తు నామూన మీరే ఆ రీతిగా దిలీ దిలీప్ బ్రదర్ ప్రార్థిస్తాం దేవ జాబ్ లో దేవ ఎస్ఐఎస్ మీరు బలంగా మీరు వాడుకోండి జాబ్ ఎప్పటి ఆటంకాలు కొట్టివేయండి కుటుంబంలో శాంతి సమాధానం ఇచ్చేసి దేవా కుటుంబం మీరు తోడుగా ఉండమని ప్రార్థిస్తాం ఆతిథిక ప్రవ నిందు ప్రియా చిన్న పాప కాల్ ఫ్రాక్చర్ అయ్యే ప్రభా ఆ గురించి మేము ప్రార్థిష్టం లేదా సంపూర్ణ విడుదలై చేయండి స్వస్థపరచండి ప్రభ నా దేవానికి ఎంతో వందాలనైనా కృప మీద పరిశుద్ధులకు తండ్రి నాయన ఏసయ్య ఈ అంశాలన్నిటి గురించి మేము ప్రార్థిస్తుందిగా ప్రభా మా ప్రతి ప్రార్థనలు మీ సన్నిధికి చేరినయని ఓ ప్రభావ ఎన్నో ప్రార్థనలకు మీరు జవాబిచ్చినారు ప్రభ ఎంతో మంది స్వస్థత పొందిన ప్రభావ సమస్యల రోగాల నుంచి వడలు పొందినారు ప్రభ అయినా మా ప్రార్థనలు మీరు ఆలకిస్తున్నందుకే నీకు ఎంతో అన్నాలు ప్రభావ కృతజ్ఞతలైనా ఈ ప్రార్థన అన్నిటికి ప్రభావ మీరు తగిన సమయంలో జవాబిస్తారు ప్రభావ మేము నమ్ముతున్నాం ప్రభావ మీరు ప్రార్థించినప్పుడల్లా అడుగు చిన్న వాటిని పొందుకున్నారని నమ్ముడి అప్పుడే మీకు కలుగునని మీరు అన్నారు మేము ప్రార్థించిన ప్రతి అంశాలకు మేము విడుదల ప్రభావ స్వస్థతలు పొందినారు అనేకులు విడుదల పొందినారు రక్షణ పొందినారు ప్రభు మేము నమ్ముతున్నాం ప్రభావ విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచని వాక్యం చెప్తుంది విశ్వాసంతో మేము అందరం ప్రార్థిస్తున్నాం మేము వీకీభవించినైనా మీరే వారి జీవితాలు అద్భుతాలు చేకూర్చి మీ మహిమార్థమై నిలబెట్టుకుని ముఖ్యంగా ప్రభావ అందరు రక్షణ బంధాల ప్రభ ఒక్కరు కూడా నశించుకోవడానికి వీలేదు ప్రభావ స్వస్థత పొందిన పత్తి ఒక్క రక్షణ బంధాల ప్రభావ మరి పాపములు క్షమించండి మీ కృపల జ్ఞాపకం చేసుకుని మరి ఒక అవకాశం బిడ్డలందరికీ అనుగ్రహించండి ఆ రీతిగా కేవీపీఎం గ్రూప్ బ్రదర్స్ సిస్టర్ గురించి ఆరాధనలో పాల్గొన్న ప్రస్తుతలు అందరి గురించి మేము ప్రార్థిస్తాం వ్యక్తిగతంగా ప్రవ వారి జీవితాలు మీరు అద్భుతాలు జరిగించండి ప్రవ కుటుంబంలో శాంతి సమాధం ఇచ్చేయండి ప్రవ్వా పతి శోధన శ్రమ నుంచి వాళ్ళకి సంపన్న గొప్ప దేవనతను సేవా జీవితాన్ని ఇంకా మీరు బలపరచండి ఆత్మీయ జీవితంలో ఇంకా మెరుగుపరచండి ఇంకా అంచల మీ వాక్యంలో మీ జ్ఞానంలో అభివృద్ధి పొందాలా ఆ రీతిగా కృపారాల చేత నింపండి పశుధ ఆత్మ అభిషేకంతో ఇంకా నింపండి వాళ్ళ సేవలు అద్భుతాలు జరిగించి మీ మహిమార్దం నిలబెట్టుకోమని ప్రాదిష్టమైన మా ప్రియులు ఎంతోమంది అనారోగ్యంతో పత్తి అనారోగ్యాన్ని జ్వరాన్ని పత్తి అనారోగ్యాన్ని ఏసు క్రీస్తనామంలో గద్దిస్తున్నాను శరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోస్తాయితనా పతి డిజీజ్ ని ఏసు క్రీస్తునామంలో శరంలో పత్తి బలహీనత నుంచి పత్తి విధమైన రోగాల నుంచి ఇప్పుడే సంపూర్ణ విడుదల ప్రకటిస్తున్నాం ఏసు క్రీస్తు ప్రతి చీకటి బంధకాల ఈశ్వాలని తెగిపోను కాక హలలీయ సస్థ పచ్చని మహిమనందని మీ కొరకు శాస్త్రం పెట్టుకునేనా మీరు అక్కడ తొరగంది ప్రాభ మేము సిద్ధపడాలా అనేకులు మేము సిద్ధపరచాలా ప్రావా శిష్యులుగా తయారు చేయాలా ప్రావా సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించాలా ఈ చివరి కాలంలో మా రక్షణ మేము కాపాడుకోవాలా మా పిలుపు మా ఏర్పాటు నిత్య దృష్టికి మరీ జాగ్రత్త పడి మేము జీవించాలా ప్రావ పరిశుద్ధంగా మేము జీవించాలా ప్రతి దశలో మీ నందు భక్తితోని మేము జీవించాలనా అలాంటి కృపా భాగ్యం అలాంటి జీవితం మాకు అనుగరించమని ప్రార్థిష్టం ప్రార్థనలో ఎక్కువ సమయం ప్రార్థనలు గడుపులాగానే సహాయపడండి అయినా ఆ రీతిగా ప్రవ్వ ప్రతి విషయంలో మీ కృప మాకు అందరికి అనుగరించండి ప్రవ్వ నేను ఇంకెంతమంది రాలేకపోయినా ఆ కుటుంబాలు కూడా మీరు దర్శించండి బలపరచమని ప్రార్థిష్టం మీరు అక్కడ ప్రభ పర్యంతరం ప్రవ్వ అయినా మీకు నమ్మకంగా మీ సేవా పరిచయలు మీ ముందుకు పోయలాగానే కృప అనుగరించమని ఈ రాతి కళ సమయం మంచి నిద్ర అనుగరించండి ఏకమైన సహాయపడండి అయినా గొప్ప దేవ మా ఆత్మలను ప్రాణములను మా శరంలో తండ్రి మీకే అప్పగించుకుంటున్నాం ఏసుక్రీస్తు నామను మీరే కాచి కాపాడండి ప్రభ మీ పరలో గొప్ప దర్శనాలు పరలో గొప్ప గొప్ప దేవ ఏసయ్య మీరు మమ్మల్ని నడిపించి ఓ ప్రభావ మా ఆత్మ ప్రభు అతను మీతో సమర్శించేలాగా సాయపడండి అలాంటి అనుభవాలు మాకు అనుగరించమని ఓ దేవ ఏసయా నీకు ఎంతో వాందాలు మీరు ఆఖరి మిమ్మల్ని అందరినీ సిద్ధపరచుకోమని పరిశుద్ధ నామమును ప్రార్థిస్తున్నాం తండ్రి ఐ మన ప్రభు అయిన కృప సమాధానం కనికరం ఆయన కృప ఈ ఆరాధన పాల్గొనే బ్రదర్ కుటుంబాలకి ఆ రీతిగా ఎవరికైతే మనం ప్రార్థించిన ఆ కుటుంబాలందరికీ ఈ లోకర ప్రతి శాఖల పరిశుద్ధులకు ఆ మణిపురి వాసులందరికీ సదాకాలం తోడేను కాక ఆమెస్తారు అందరికి